యూనిట్ ట్వంటీ లెసన్ ఎయిటీ సెవెన్ ఓన్లీ స్టార్ట్ నరసింహారావు గారు నేను ఈ ఇల్లు కొందాం అనుకుంటున్నాను ఎట్లా ఉందో చూడండి ఇది ఎవరిల్లు ఎవరిదో మనకు తెలియదు ఎంత కమ్ముతారట అరవై మొన్న మీరు ఇల్లు కొన్నారట కదా అవును అది ఎంత ఎనభై వేలు దానిమీద ఇంకొక వెయ్యి రూపాయలు రిపేరుకు ఖర్చు ఇది అరవై ఐదు అదే ఆలోచిస్తున్నాను లకు మీరు చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది అనుకుంటాను అలాగే కనిపిస్తున్నది యాభై వేల కడగండి తగ్గడట అయితే దీన్ని కొనవద్దు అరవై వేలకు ఇంతకంటే మంచి ఇళ్లే దొరుకుతాయి నరసింహారావు గారు నరసింహారావు గారు నేను ఈ ఇల్లు కొందామనుకుంటున్నాను నేను ఈ ఇల్లు కొందామనుకుంటున్నాను ఎట్లా ఉందో చూడండి ఎట్లా ఉందో చూడండి ఇది ఎవరి ఇల్లు ఇది ఎవరి ఇల్లు ఎవరిదో మనకు తెలియదు ఎవరిదో మనకు తెలియదు ఎంత కమ్ముతారట ఎంత కమ్ముతారట అరవై ఐదు వేలు మొన్న మీరు ఒక ఇల్లు కొన్నారట కదా మొన్న మీరు ఒక ఇల్లు కొన్నారట కదా అవును అవును అది ఎంత అది దాని మీద ఇంకొక వెయ్యి రూపాయలు రిపేరుకు ఖర్చయింది ఇది అరవై ఐదు వేలు చేస్తుందంటారా ఇది అదే ఆలోచిస్తున్నాను రిపేర్ లకు మీరు చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది అనుకుంటాను అలాగే కనిపిస్తున్నది అలాగే కనిపిస్తున్నది యాభై వేలకు అడగండి యాభై వేలకు అడగండి యాభై వేలకు ఇవ్వడట యాభై వేలకు ఇవ్వడట అరవై ఐదు వేలకు ఒక్క పైసా కూడా తగ్గడట అరవై ఐదు ఒక్క పైసా కూడా తగ్గడట అయితే దీన్ని కొనవద్దు అయితే దీన్ని కొనవద్దు అరవై ఐదు వేలకు అరవై ఐదు వేలకు ఇంతకంటే మంచి ఇళ్లే దొరుకుతాయి డ్రిల్స్ బిల్డప్ డ్రిల్ స్టార్ట్ అంటారా చేస్తుంది 4 అంటారాగు కలం నాలుగు రూపాయలు చేస్తుందంటారా ఈ ఈ కలం నాలుగు రూపాయలు చేస్తుందంటారా చెయ్యాల్సి వస్తుంది సహాయం సహాయం చెయ్యాల్సి వస్తుంది ఒక సహాయం చెయ్యాల్సి వస్తుంది నాకు నాకు ఒక సహాయం చెయ్యాల్సి వస్తుంది మీరు మీరు నాకొక సహాయం చేయాల్సి వస్తుంది గారు వెళ్ళాలట వెళ్ళాలట పిన్ని గారు డ్యూటీకి 4 డ్యూటీ కెళ్లాలి డ్యూటీ కెళ్ల పిన్ని ఆయన నాలుగింటికే డ్యూటీ కెళ్ల పిన్నిగారు మా మా మా పినిగారు. నా దగ్గర కలం లేదు రమను ఇవ్వమను రమ కలం కమలకు వెళ్ళు ఎందుకు పని మా నాన్నగారు కమలను పిలుస్తున్నారు దాన్ని మా ఇంటికి రమ్మను కమలా నువ్వు శారద వాళ్ల ఇంటికి వెళ్ళు ఎందుకు వాళ్ళ నాన్నగారు నిన్ను పిలుస్తున్నారట సినిమా నడవండి శర్మ నువ్వు కూడా తొందరగా నడు ఎందుకు సినిమా మొదలు పెట్టే టైం అయిందట రేపు వస్తున్నారు మీరందరూ తొమ్మి సరళ ఇప్పుడు పాట పాడాలి సరళ నువ్విప్పుడు పాట పాడాలటర్మ పాస్ అయ్యాడు శారద రామారావుకు నేనొక చెప్తాను రామారావు పద్మ నీకు ఒక కథ చెప్తుందట మోహన్ కమల ఒక ఉత్తరం వచ్చింది కమలా నీకు ఒక ఉత్తరం వచ్చిందట గీత పెద్దగా మాట్లాడకూడదు గీత నువ్వు పెద్దగా మాట్లాడకూడదటేషన్ ఇక్కడ ఒక స్కూలు ఉంది ఇక్కడ రెండు స్కూళ్లు ఉన్నాయి నాకు ఒక పన్ను నెప్పిగా ఉంది నాకు రెండు పళ్ళు నెప్పిగా ఉన్నాయి శర్మకు ఒక వెయ్యి రూపాయలు కావాలి అక్కడ ఒక మనిషి నిల్చున్నాడు అక్కడ ఇద్దరు మనుషులు నిల్చున్నారు